కవి కవీనా పనిష్కరస్తమేష్టరా బ్రహ్మణా బ్రహ్మణస్తాదన శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరపరా జతిర్భర్త ప్రభుసాక్షీ విలాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమ వ్యయం అహం సాక్షీ అక్కడ ఉన్నాం ప్రభు చెప్పాను అహం సాక్షీ నేను సాక్షిని ఇది జాగ్రత్తగా గమనించదగిన విషయం వేదాంతంలో ఒక ప్రధానమైన అంశం ఈ సాక్షి భావం అనేది ఇప్పుడు ఈ ఘటాన్ని చూశారనుకోండి ఘటం అనుకోండి ఉదయం మాట వస్తుంది ఘటము ఘటాన్ని దేనితో చూస్తారు కంటితూ చూస్తారు దాన్ని ప్రత్యక్షము అంటారు అక్ష అంటే ఇంద్రియం ప్రతి సో ఇంద్రియానికి అభిముఖంగా చూస్తారు దాన్ని ప్రత్యక్షము అని అంటారు స్వర్గం ఉందనుకోండి స్వర్గం కంటితో వెళ్తూ ఉంటారు కదా కంటి కనపడతా పైకి చూస్తే ఏమన్నా కనపడుతుందా దాన్ని పరోక్షం ఉంట అయితే ఇంకొకటి ఇన్ఫ్లెన్స్ అని ఒకటి ఉంది అనుమానం అంట అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు చూడండి అనుమానం అనుమానం అంటే డౌట్ అనే సెన్స్లో వాడతారు అలా కాదు అలాగంటే అర్థం దానికి ఏమీ లేదు సో అనుమానము అంటే కంటితో చూడము బుద్ధితో చూస్తాం పర్వతో బ్రహ్మానం బహిమానం పోవస్త కాబట్టి అదే అగ్ని పర్వతం అయి ఉంటుంది అంటే పర్వతం యొక్క లోపల అగ్ని ఉంటుంది అగ్ని కంటితో చూడరు కనపడదు కదా కంటితో బుద్ధితో చూస్తా అంటే ఆ అగ్ని ఉంది పొగ వస్తుంది కాబట్టి పొగకి అగ్నికి ఉండే సంబంధాన్ని తెలుసుంది నిత్య సంబంధం పొగ ఉంటే తప్పనిసరిగా అగ్ని ఉంటుంది కాబట్టి అది అగ్ని పర్వతము నాకు తెలుసు అది అగ్ని పర్వతము చూడడం అంటే తెలుసుకోవడం అర్థం చూడడం అంటే ఇలా కళ్ళ పొగించి చూస్తారని కాదు తెలుసుకుంటా అర్థం దృశ్యం అనే ధాసు నాకు అర్థం కాబట్టి కంచితో తెలియట బుద్ధితో తెలియట ఈ రెండు పద్ధతులుగా తెలుసుకునే సందర్భంలో మీరు ఒక ఉపకరణాన్ని వాడి తెలుసుకుంటున్నారు కన్ను ఒక ఉపకరణము కారణము అంటారు దాన్ని కారణమున ఉపకరణమున ఉంటాయి ఒక పనిముట్టు సాధనము కన్ను అనే సాధనంతో చూస్తే తెలుసుకుంటే దాన్ని ప్రత్యక్షమని బుద్ధితో తెలుసుకుంటే దానిని అనుమానము అని అంటారు మరి ఈ రెండూ కాకుండా అసలు ఏ ఉపకరణము లేకుండగా తెలుసుకుంటా అలాంటిది ఏదైనా ఉండే సృష్టిలో ఉంది అలాంటిది ఒక్కటే ఉండేది ఇంకా రెండోది లేదు ఒకే ఒకటి ఉంది అదేమిటో తెలుసునండి అహం అహమస్మి అని తెలుస్తుంది అహమస్మి అని తెలియడానికి పన్నక్కర్ల నిజానికి అహమస్మి అని తెలిసిన తరువాతనే అహమస్మి నుండియే బుద్ధి లేక అనుమానము ప్రత్యక్షము దాని నుండియే ఉంటాయి అహమస్మి అనే అనుభవానికి అనుమానము కానీ ప్రత్యక్షము కానీ అవసరం లేదు పైగా అనుమానము ప్రత్యక్షము దాని నుండి కొడతాయి దానిని విషయముగా చేయ జాలము కాబట్టి ఈ అహమస్మి అనే అనుభవం ఏదైతే ఉపకరణం యొక్క సహాయము లేకుండా డైరెక్ట్గా తెలుస్తుందో దానిని సాక్షి జ్ఞానము అని అంటారు దాన్నే సాక్షాత్తుగా చూచుతా ఇప్పుడు డైరెక్ట్గా చూచుతా సాక్షాత్తుగా చూపిత సంథింగ్ ఎల్స్ చూపితీ చూపిత అంటే కళ అర్థం పెట్టుకునే టెలిస్కోప్తో చూసినట్టుగా త్రూ టెలిస్కోప్ చూడడానికి డైరెక్ట్గా చూడడానికి తేడలేదు అలాగే బుద్ధి అనే ఒక ద్వారా కన్ను అనే ఉపకరణం ద్వారా కాకుండా సాక్షాత్తుగా చూపిత అలా సాక్షాత్తుగా చూసి సాక్షాత్తుగా తెలిసి చూడడం తెలియడం సాక్షాత్తుగా తెలిసేది అహమస్మి అనే అనుభవం అక్కడ అంకేతమే ఆ అహమ్మే అదే పరమాత్మ అహం బ్రహ్మాస్మి ఆ అహంలో ఉండే పరిచ్ఛేదములను మీరు అజ్ఞానకల్పితమైన పరిచ్ఛేదాలను ఎప్పుడైతే తిరస్కరిస్తారో అహమ్మే పరమాత్మ అంకేతమే అహం బ్రహ్మాస్మి అదే మీకు ఉద్దేశించి చెప్పినప్పుడు తత్వం అసి అని అలా శృతి చెప్తూ ఉంటుంది కాబట్టి సాక్షాపరోక్షం అని పేరు సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ అని మహావాక్యం అంటే సాక్షాత్పరోక్షాత్ అని ఆ పంచమీ విభక్తి అవివక్షితం కాబట్టి సాక్షాత్ పరోక్షాత్ అంటే సాక్షాత్ పరోక్షం అని అర్థం ఏదైతే సాక్షాత్తుగా అపరోక్షంగా అనుభవానికి వస్తుందో అదే అహం అది ఏ బ్రహ్మ అని మహావాక్యం కాబట్టి అదిగో ఆ అహం రూపంగా నేనే ప్రకటమవుతూ సాక్షి అహం గురించి ఓ శృతి ఏమని చెప్పిందంటే పశ్యత్యచక్షు స శృణోత్సర్ణ కన్ను అనే ఉపకరణము లేకుండా చెవి అనే ఉపకరణము లేకుండా తెలుసుకుంటూ అటువంటి సాక్షి అలాగే దాన్ని ఆ సాక్షినే ఇంకో చోట చక్షుసక్షు కన్ను ఉపకరణం కన్నుకు కన్ను చెవికి చెవి అని ఒక పొయ్యిటిక్గా ఒక కవిత్వం చెప్పిన ధోరణిలో ఆ విధంగా వర్ణించిన సందర్భం కూడా ఉండదు కాబట్టి ఆ సాక్షి చైతన్యం ఏదైతే గలదో అది నేనే సాక్షి క్షేత్రజ్ఞ అనే సెన్స్లో కూడా ఈ సాక్షి చైతన్యాన్ని వర్ణిస్తారు ఎందుకంటే క్షేత్రం అంటే బుద్ధి బుద్ధిలో వచ్చేటువంటి మనస్సు మొదలైన సంకల్పములు తర్వాత కర్తృత్వ భోక్తృత్వములు కూడా బుద్ధి అనే ఉంటాయి అవి తర్వాత ఇంద్రియములు దేహము జగత్తు ఇదంతా కూడా దృశ్యవర్గమే ఈ సర్వం ఇదంతా క్షేత్రమే దీనినంతనే తెలియవాడు క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు చాతి మాము బుద్ధి ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే కాబట్టి క్షేత్రజ్ఞుడన్నా సాక్షి అన్న సాక్షి తర్వాత నివాస చూద్దాము శంకర్లే ఉంటారు సాక్షి ప్రాణినాం కృతకృత సరే ఆయన చాలా తేలిగ్గా చెప్పేశారు సూర్యుడుగా అర్థం సాక్షి అంటే లోక సాక్షి అంటారు సూర్యుడిని సూర్యుడు సకల ప్రాణము చేసేటువంటి కృత్యములను కృత అకృత వీడు చేసింది చూస్తాడు చేయండి చూస్తాడు ఒకడు పెందల కడనే లేచి సూర్యుడికి ఐద్యం ఇచ్చాడు అనుకోండి అది సూర్యుడు చూస్తాడు ఇంకొకడు పడుకుని నిద్రపోతున్నాడు అనుకోండి అది చూస్తాడు కృత ఆకృత ఏదైనా సరే ఎందుకంటే కమిషన్ అండ్ ఒమిషన్ కృత అంటే కమిషన్ అకృత అంటే ఒమిషన్ రెండింటినీ కూడా సూర్య భగవానుడు చూస్తూ ఉంటాడు ఆయన అలా చూస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు భువన విపశ్యన్ను అని ఎగురులేదు భువనాన్ని పశ్యన్ను అని ఎదుగులేదు భువనాన్ని అంటే ప్రాణులను సకల లోపములను చూచుతున్నవాడవి సో శంకరులు ఆ సెన్స్లో తీసుకున్నారు విభూతి కదా కాబట్టి సూర్యభగవానుడు అనే సెన్స్లో సాక్షి అనే పదాన్ని వ్యాఖ్యానించారు నివాస నేను నివాసము నివాసమో అంటే ఇప్పుడు ఆ పదాన్ని మళ్ళీ కాన్షియస్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నివాసమో అంటే మీరు అడ్దింట్లో ఉంటే అద్దిల్లు అని అర్థం చెప్పి ఎక్కడ కుదురుతుంది సో పద జాతీయ అర్థం ఇప్పుడు అహం నివాస అని శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను నివాసం అంటే అయితే మా అద్దిల్లు దేవుడు అలా కాదు దానికి సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది వర్డ్ ఇప్పుడు నేను మీకు మాట పక్షి ఉన్నది పక్షి చెట్టు కొమ్మ మీద వాలింది చూడండి ఆ కొమ్మ ఏ కారణం చేతనైనా విరిగిపోయింది అనుకోండి పక్షి కింద పడిపోతుందా పడిపోదు అది ఎగిరిపోతుంది అంటే అర్థమేటో తెలుసిన పక్షి కొమ్మ మీద వాలినా అది కొమ్మ మీద నిలబడదు తన ప్రాణశక్తి మీద తాను నిలబడి ఉంటుంది అండి కానీ మన కంటికి ఎలా కనపడుతుంది స్థూలంగా చూస్తే అది కా మా కంటికి ఎలా కనపడుతుందంటే అది కొమ్మ మీద నిలబడి ఉంది అన్నట్టుగా కనపడుతుంది కానీ కొమ్మ మీదే నిలబడి ఉంటే మీరు కొమ్మ మీద ఏదైనా ఒక సంచి పెట్టారనుకోండి ఇలాంటి సంచి ఒకటి కొమ్మకు పెట్టారనుకోండి కొమ్మ విరిగిపోతే ఈ సంచి ఏమవుతుంది ఇది కూడా కింద పడుతుంది కొమ్మ మీదే ఉండే సంచి పక్షి కొమ్మ మీద కూర్చుంది అనుకోండి ఆ కొమ్మ విరిగిపోతే అంటే పక్షి కూర్చున్న కారణంగా విరిగిపోతుంది అన్న అభిప్రాయం కాదు ఆ చెట్టు పడిపోతుంది అనుకోండి పక్షి పడిపోతుంది ఎందుకంటే పక్షి కొమ్మ మీద కూర్చున్నట్టు కనపడినా కూడా అది తన రక్తల బలం మీదనే ఉంటుంది సో దట్ ఈస్ ది పాయింట్ ఎలాగంటే ఇప్పుడు ఒకడు ఒక గట్టు మీద నిలబడ్డాడు ఆ గట్టు పడిపోతుంది పడిపోతుంటే వాడు జంప్ చేసేతనకు వచ్చేస్తుంది అంటే అర్థమేంటి గట్టు మీద నిలబడ్డా అతడు గట్టి మీద కంటే తన ప్రాణశక్తి మీద ఎక్కువ బలంగా ఆశ్రయంగా ఉన్నాడు అది నివాసము అంటారు కాబట్టి సకల ప్రాణులకు కూడా నివాసం ఏమిటి తన ప్రాణశక్తియే ఇప్పుడు మనిషి నిలబడి ఉన్నాడు అనుకోండి ప్రాణశక్తి లోపిస్తే పడిపోతాడు కింద ఉంటాడు తన ఇంట్లోనే ఉంటాడు వాడింట్లోనే ఉంటాడు కానీ ఏం లాభం ప్రాణశక్తి లోపిస్తే ఉంటాడు పడిపోతాడు కాబట్టి మనిషి స్థూలంగా చూస్తే ఇంట్లో ఉన్నాడు గదిలో ఉన్నాడు లేకపోతే పెట్టి మీద కూర్చున్నాడు అలా అనిపిస్తుంది స్థూలంగా చూస్తే కానీ సూక్ష్మంగా కనుక చూసినట్లయితే ఆ లోపల ఉండే ప్రాణశక్తి లోపలంటే మొత్తం ప్రతి కణమునందు వ్యాపించి ఉండే లైఫ్ కస్మిక్ లైఫ్ ప్రాణశక్తి ఏదైతే కలదో దాని కారణంగా నిలబడి ఉంటాడు నిలిచి ఉంటాడు పడుకున్నప్పుడు కూడా ఆ ప్రాణశక్తి ఏందే నివసించి ఉంటాడు తెలుగుగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రాణశక్తి ఉందే నిలబడి నిలిచి ఉంటాడు కాబట్టి ఆ ప్రాణశక్తికి నివాసము అని పేరు ఈ ప్రాణశక్తి సకల ప్రాణులకు ఒక్కటివే మామూలుగా ఉండే గది ఇల్లు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కానీ ప్రాణశక్తి మటుకు అందరిది సమానము ఆ ప్రాణశక్తి దానికి నివాసము పేరు అది నేనే అని చెప్పిన యస్మి నివసంతి తర్వాత శరణం అని సో శంకర్లు దాన్ని యాక్షన్ చేస్తున్నారు శరణం ఆర్తాం ప్రపన్నా ఆర్తిహరణం అంటే ఆశ్రయము అని ఒక అర్థం శరణం గృహరక్షిత్రోహో అని రెండు రెండు అర్థాలు శరణం అంటే గృహము అని ఒక అర్థము అంటే ఆశ్రయము గృహమునా ఆశ్రయమోనా ఒకటే రక్షించువాడు అని ఇంకొక అర్థం కాబట్టి ఈ సందర్భంలో నివాస అనే పదం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రక్షకుడు అని అర్థం తీసుకోవాలి అది శరణం అంటే సో సరక్షిత రక్షతి యోహి గర్భే ఇప్పుడు శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎవరు రక్షిస్తున్నారు శిశు తల్లి రక్షించలేదు ఎందుకంటే తల్లి తనను తానే రక్షించుకోలేని స్థితిలో ఉంటుంది గర్భిణి ఇతరులు రక్షించాలను అన్న వీణని రక్షిస్తుంది కాబట్టి అంటే ఆవిడ భోజనం చేస్తుంది అంతమంటే ఆవిడ చేస్తుంది అంతకుమించి ఇంకా ఆవిడేం చేస్తుంది అంచేతలే గర్భిణిని అమ్మా నువ్వు భోజన కూర్చొని చెప్తారు కూడా ఇంట్లో ఇది కెన్ నాట్ డూ ఎనీథింగ్ మోర్ దాన్ కనుక తల్లి రక్షిస్తున్నట్టుగా స్థూలంగా అనిపిస్తుంది కానీ వాస్తవంగా గర్భంలో ఉండగా శిశువుకి రక్షణ కల్పించేది ఆ ఈశ్వరుడే ఆ ప్రాణశక్తి రూపంగా ఉండే ఆ ఈశ్వరుడే శిశువుకు రక్షణను కల్పిస్తాడు గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవడు కల్పిస్తాడు రక్షణ వాడే స రక్షిత రక్షత యోహి గర్భే గర్భంలో ఉండగా ఎవడ రక్షించాడో వాడే ఇప్పుడు కూడా రక్షిస్తాడు మనం ఏమనుకుంటామంటే గర్భంలో ఉండగా డాక్టర్ గారు రక్షించారని గర్భం నుంచి బయటకు వచ్చాక ఇంకెవాళ్ళు రక్షించారని ఇంకెవాళ్ళు రక్షించారని అనుకుంటాం అలా వాళ్ళు ఒక నివా నిమిత్త మాత్రంగా ఉంటారు గర్భంలో ఉండగా డాక్టర్ గారు పాపం పరీక్షలో వీటేసి మందిస్తారనుకోండి అది నిమిత్త మాత్రంగా ఉంటాడు డాక్టర్ గారు అలాగే వీడు జన్మించిన తర్వాత కూడా తల్లి రక్షిస్తుంది ఆమె నిమిత్త ఉంటుంది తండ్రిని రక్షిస్తాడు ఆయన నిమిత్త ఉంటాడు తర్వాత కొన్ని దేశాలలో అయితే ప్రభుత్వం రక్షిస్తుంది ది గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్ అన్నది ఆ కాన్ ఇండియాలో తెలియదు ఆ కాన్సెప్ట్ ఇండియాలో దేవున్ని ఎత్తుకు పెట్టి మనం కాలక్షేపం చేస్తాం కాబట్టి ప్రభుత్వం ఎక్కువ లేనప్పుడు రక్షించింది లేనప్పుడు లేదని మనం ప్రభుత్వం మీద పెద్ద భరోసా పెట్టుకోము కానీ ప్రభుత్వం మీద భరోసా పెట్టుకుంటే భోజనం చేయడానికి కూడా ఉండదు స్వర్గానికి వెళ్ళిపోవాలి తొందరగా అందరూ కథ కట్టుకున్నారు ప్రభుత్వం మీద భరోసా పెట్టుకోకుండా ఇది ఒక ఆలక్షేపణ చేస్తున్నాం అది మన మన సొసైటీస్లో అలా ఉంటుంది ఏషియాటిక్ సొసైటీస్లో అలా ఉంటుంది ఎందుకంటే మరి వెస్టర్న్ సొసైటీస్ అడ్వాన్స్డ్ సొసైటీస్కి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు నైన్ లెవెన్ అయినప్పుడు టెర్రరిస్ట్ బాంబింగ్ అయింది కదా అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఇన్సిడెంట్ని అమెరికన్ ప్రభుత్వం ఎంత గట్టిగా తీసుకుంటూ చూసారా మీరు వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు ఏదో మూల ఏది నైన్ లెవెన్ చేసేది కాబట్టి దానికి ప్రతీకారంగా తర్వాత అమెరికన్స్ ఉపయోగించి మిస్సైల్స్ ఇరాక్ లోను ఆఫ్ఘనిస్తాన్లోను మిస్సైల్స్ పంపించేవారు కదా ఆ మిస్సైల్స్ మీద వాళ్ళు ఏమైనా దిస్ ఈజ్ అవర్ రిప్లై టు యువర్ నైన్ లెవెన్ అని రాసిన సో వాళ్ళు ఇంకా ఇప్పటికీ అదిగో అప్పుడు నైన్ లెవెన్ చేశారు కదా అని వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇక్కడికి ఇండియాలో ఇలాంటివి ఎన్ని అయ్యాయి అంటారు అంటే అది ముందు ఎన్నయ్యే ఆ తర్వాత ఎన్నయ్యే బాంబే బ్లాస్ట్ వారాణీ బ్లాస్ట్ ఢిల్లీ బ్లాస్ట్ కరోల్ బాంబు బ్లాస్ట్ ఈ బ్లాస్ట్ హైదరాబాద్లో బ్లాస్ట్ మరో బ్లాస్ట్ మరో బ్లాస్ ఇక్కడ హైదరాబాద్లో ఈ ఈ పార్కులో బ్లాస్టర్ అండి అల్లుబినీ పార్క్ బ్లాస్టర్ ఎన్ని బ్లాస్ట్లేదు సోస్ ఎవరు పట్టించుకోడు గవర్నమెంట్ కూడా పట్టించకూడదు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ నాట్ వ్యూడ్ యాజ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ పీపుల్ పీపుల్ను ప్రొటెక్ట్ చేయాలి అలా చేసేది గవర్నమెంట్ అని ఇక్కడ అలా చూడరు అక్కడ అమెరికాలో వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ని నిలదీస్తారు వాట్ ప్రొటెక్షన్ యూఆర్ లివింగ్ క్లాస్ అని అడుగుతారు గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దయర్ ప్రొటెక్షన్ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఈక్వల్ ఇన్ఫెక్షన్లో ఒకడు పోయాడు పోతే గవర్నమెంట్ని సాగదీసేసరి పట్టుకొని వాటి గవర్నమెంట్ ఇస్ వీ ఫెడరల్ డ్రగ్ అథారిటీ వాళ్ళు దే ఆర్ సపోజ్ చెక్ ఎవరి పీస్ ఆఫ్ ఫుడ్ దట్ కమ్స్ ఇన్ టు ది మార్కెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ నాట్ డూయింగ్ దట్ జాబ్ ప్రాపర్లీ దే ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ది పీపుల్ అని చాలా గట్టిగా అకౌంట్ ఫర్ గవర్నమెంట్ హ్యాస్ టు అకౌంట్ ఫర్ ఇట్ సో గవర్నమెంట్ ఈజ్ యూడ్ యాజ్ ఎ ప్రొటెక్ట్ సార్ అక్కడ ఆ సొసైటీస్లో జర్మనీలో కూడా అంటే ఈవెన్ బ్రిటన్ ఇస్ లైక్ గా అఫోర్స్ అమెరికా ఇస్ లైక్ గా కెనడా ఇస్ లైక్ గా గవర్నమెంట్ ఈస్కి రక్షక ప్రొటెక్టర్ సో అటువంటి సందర్భంలో ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్ మనల్ని రక్షిస్తోంది అని అనిపిస్తుంది గవర్నమెంట్ రక్షించే సందర్భంలో కూడా మన దగ్గర ఇబ్బంది లేదనుకోండి కానీ రక్షించే సందర్భంలో కూడా గవర్నమెంట్ నిమిత్తమే అసలు సిసలు రక్షకుడు ఈశ్వరుడు మాత్రమే సో శంకర్ల రాశారు ప్రపన్నాం ఆర్తిహరహ తర్వాత ఒకప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఈశ్వరుని శరణు వేడుట అనేది ఒకటి ఉంటుంది అంత కఠినమైనది అదే తానికి ఒకటి కాదు చాలా కష్టం అందుకే అన్ని బాగున్నప్పుడు దేవుడు దేవుడిని హడావిడి చేయటము చక్కగా కడపకుండా భోజనం చేసి భజనలు చేయటము ఇవన్నీ తేలిక ఏదో కొంతసేపు ఎనిమిదిన్నరకి చక్కగా కడుపు నిండా భోన్ చేసి తొమ్మిదిన్నర దాకా భజన చేసి పడుకుని నిద్రపోవడం లేకపోతే ఒక కప్పు చాయ్ తాగేసి పదిన్నర దాకా భజించేసి ఆ తర్వాత పడుకుని నిద్రపోవడం చాలా ఈజీ టెక్నిక్ ది నేమ్ ఆఫ్ ఈశ్వర అయిన గ్రూప్ ఎట్సెట్రా ఇట్స్ గ్రేట్ బట్ ఇట్ ఈస్ ఈజీ ఫిజికల్ యాక్షన్ అన్నది ఈజీ లేదా హృదయంలో ఈశ్వరుని ఎడల టోటల్ టోటల్ భరోసా ఈశ్వరుడు నన్ను రక్షిస్తున్నాడు రక్షిస్తాడు బేస్టిక నాకు అసలు భయం అనేది లేదు ఎందుకంటే ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు అని అది అది తేలికండి అది అంత కఠినమైనటువంటి దేకాన్ని దానికి మీరు మనస్సుని ఎంత కన్ఫ్యూజిస్తే మనం ఆ స్థితికి చేరగలుగుతామో ఊహ చేయడం కూడా కష్టం తర్వాత ఏదైనా ఆపద వచ్చిందనుకోండి ఆపద వస్తే మనం ఏం చేస్తాం వన్ పర్సెంట్ దేవుడు టెన్ పర్సెంట్ నేను ఇంకో టెన్ పర్సెంట్ ఫ్రెండ్ ఇంకో టెన్ పర్సెంట్ బావమరిది ఇలాగే మీ ఇందరి సపోర్టు సహాయ సహకారాలతోటి మనం ఆపదని గెట్టెక్కాలి అనుకుంటాం తప్ప దేవుడి మీద హండ్రెడ్ పర్సెంట్ భరోసా పెట్టి ఒకవేళ అల్లా ఉండగలిగిన వాడు ఎవడో నాకు మీరు చూపిస్తే నేను జీవన్ముక్తుడు ఎవడో మీకు చూపిస్తాను చాలా కష్టం కానీ అభ్యాసం చేయాలి అంటే ఎందుకు కష్టం ఎందుకు చెప్తున్నానంటే ఆ శరణాగతి మాకు తెలిసిపోయిందని మీరు అనుకుంటారేమో కాదండి అంత సరళంగా కాదని చెప్పడం కోసం చేస్తున్నాం తర్వాత శరణాగత దీక్ష ఒకటి చేయిస్తూ ఉంటారు కొంతమంది ఇట్స్ ఇట్స్ గుడ్ థింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్నస్టేట్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దిస్ మచ్ ఇట్ ఈస్ నాట్ యాడిక్ట్ వెల్ అది నా అభిప్రాయం శరణాగతి దీక్ష అని ఒకటి అంటే ఏదైతే ఒక ఓ పురోహితుడో లేకపోతే ఓ పండితుడో ఆయన కూర్చుంటాడు అక్కడ అందరూ వరుసపెట్టి క్యూలో వెళ్తారు ఆయన వాళ్ళందరికీ ఓ మంత్రము ఒక కొత్త వస్త్రములు ఎల్లో కలర్ వస్త్రములు అవన్నీ ఇస్తారన్నమాట మహాత్ముడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఆ వస్త్రాలను ధరించేసి ఆ మంత్రమో లేకపోతే నామము ఆయన ఇస్తారు అది ఆ ఎల్లో వస్త్రాలను ధరిస్తారు తర్వాత తిరుపతి వెళ్ళి కొండ మీదకి నడిచి వెళ్తారు వెళ్ళేప్పుడు నామాన్ని గోవింద గోవిందా నామస్మరణం చేస్తారు అక్కడికి వెళ్ళి దైవ దైవ దర్శనం చేస్తారు చేసే లడ్డు కొనుక్కుని భుజించి ఈ వస్త్రాలను తీసి పరుస్తారు అయ్యప్ప దీక్ష శరణాగతి దీక్ష అయిపోయిందండి సో అది శరణాగతి ఇట్ ఈజ్ ఎ వెరీ కిండర్గా కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ శరణాగతి ఎన్నో డ్రస్సులు వేసుకోవడం తేలిక కొండ మీదకి నడిచి వెళ్ళడం తేలిక ఓ ఐదారు గంటలు క్యూలో నిలబడి దర్శనం చేయడం కూడా తేలికే లడ్డూ తినడం కూడా తేలికే శరణాగతి అంత కఠినమైనది అదే కానీ ఇంకొకటి అమేజింగ్ శరణాగతికి ఎవరైనా శరణాగతి చేయగలిగేటంటే దట్ ఈస్ అమేజింగ్ విషన్ టేస్ ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా అది ఈశ్వరుని యొక్క సంకల్పము చేతనే జరుగుతుంది ప్రతి కణములందు కూడా ఈశ్వరుడే అంతర్యాముగా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడు ఏది ఘటినలు చేస్తే అది నాకు అంగీకారమే ఈశ్వరుడి మీద నేను టోటల్ భరోసాతోటి ఉన్నాను అని ఆ రకంగా ఉండగలగడము అది చాలా కఠినమైన విషయం అలా ఎవడైనా ఉండగలిగితే వాడి యొక్క కష్టాన్ని ఈశ్వరుడు తప్పక తీరుస్తాడు అంటే మరి ఈ పాయింట్ని నేను సరిగ్గా కన్వే చేయగలిగానో లేదో ఐ డోంట్ నో ఐ మేకింగ్ అన్ ఎఫర్ట్ పాయింట్ని కన్వే చేయటానికి మీరు మనిషికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఒక అభద్రత ఉంటుంది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది వాట్ ఎవర్ రీజన్ ఎవరీ ధనం ఉన్నవాడు ఇన్సెక్యూర్గానే ఉంటాడు వేదవాడు ఇన్సెక్యూర్గానే ఉంటాడు అధికారం ఉన్నవాడు ఇన్సెక్యూరే అధికారం లేనివాడు ఇన్సెక్యూరే ఎవ్రీబడీ ఈజ్ ఇన్సెక్యూర్ హోమన్ బీయింగ్ ఈజ్ ఇన్సెక్యూర్ అభద్రతతో జీవిస్తూ ఉంటాడు అయితే అందుకోసమనే తన చుట్టూ సెక్యూరిటీ ఆపరేటర్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాడు సెక్యూరిటీ ఆపరేటర్స్ అంటే ఏమిటి ఓ పెట్టుకుంటాడు ఇల్లు దేనికి పెట్టుకున్నట్టు సెక్యూరిటీ తర్వాత ఓ అమ్మాయిని పెళ్ళాడి పెళ్ళడి కలిసి కాపురం చేస్తూ ఉంటాడు అమ్మాయి వీళ్ళని పెళ్ళతుంది ఎందుకోసం సెక్యూరిటీ ప్రొవైడ్స్ సెక్యూరిటీ దెరీ దెర్ ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తర్వాత సంతానాన్ని కనపడు ఇది దేనికోసం సెక్యూరిటీ కోసం దెర్ఆర్ అదర్ థింగ్స్ అసో సిటెడ్ ఇది బట్ ది ఎలిమెంట్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది సంతానంలో తర్వాత డబ్బులో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి బ్యాచ్ పెట్టాడు దేనికోసం సెక్యూరిటీ ఇన్ని సెక్యూరిటీలు తన చుట్టూ సెక్యూరిటీ ఆపరేటర్స్ ఇన్ని కట్టుకుని ఎన్ని ఏర్పాటు చేసుకుని ఇంకా వీడు సెక్యూర్గా ఫీల్ కాదు సెక్యూరిటీస్లో కూడా మదుపు చేస్తాడు సెక్యూరిటీస్ అంటే స్టాక్ మార్కెట్కి సెక్యూరిటీస్ అనే పేరు దాంట్లో కూడా మదుపు చేస్తాడు అయినా సెక్యూరిటీగా ఫీల్ అవ్వడం పైగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు అభద్రతా భావం పోదు అప్పుడు ఏం చేస్తాడంటే ఆపద ముక్కులవాడ అని వెంకటేశ్వర స్వామి కూడా పెట్టుకుంటాడు ఆ సెక్యూరిటీ ఆపరేటర్స్లో వెంకటేశ్వర స్వామిని కూడా గత చేస్తాడు దాన్ని శరణాగతి అని అందరం మన భరోసా అంతా ప్రపంచం మీదే ఉంది తప్ప ఈశ్వరుల మీద అంత భరోసా హిందీ లేదన్నట్టుగా భరోసా సరే కానీ ఎందుకు వచ్చింది వెంకటేశ్వర స్వామితోటి మనకేమీ ధైర్యమే ఉంది ఆయన మరి కాపాడుతానంటే మరి ఆయన కాపాడుతానంటే వాళ్ళు అన్నం పెట్టాలి నాకేమీ అభ్యంతరం లేదు అనే సెన్స్లో ఆపద మొక్కుల వాడ మా ఆపద పిరిస్తే నీకు మొక్కిస్తాను అది పెరిపడి అనే ఒక బిజినెస్ డీలో ఒకటి వేస్తాడు వెంకటేశ్వర స్వామితో దాన్ని శరణాగతి అని శరణాగతి అంటే అది ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఫిజికల్గా మీరు ఏమి చేస్తారు ఏమి చెయ్యరు ఈజ్ నాట్ ది పాయింట్ టోటల్ భరోసా అంటే అర్థమైతే తెలుసునండి మీకు ఇంకే ఏ సెక్యూరిటీ లేదు నో సెక్యూరిటీ అంటే నా ఇల్లు అన్నదగ్గర ఇల్లు లేదు నా భార్య నా కొడుకు నా బంధువు నా మిత్రుడు అన్నవాడు ఎవరు లేరు యు ఆర్ అట్టర్లీ ఎలో యు ఆర్ జస్ట్ స్టాండింగ్ అండర్ ది స్కై నా వాడు అన్నవాడు ఎవడు లేడు నాది అన్నది లేదు కదండీ అంటే లోకంలో అందరూ పెట్టుకునేటువంటి సెక్యూరిటీ ఆపరేటర్స్ ఏదైతే ఉంటుందో అది ఏమీ ఉండదు వాడికి చూడండి వాడు చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడు నిర్భయంగా ఉంటాడు వాడికి భయం అంటే ఏంటో తెలియదు సెక్యూరిటీ ఏమీ లేదు వాడికి అయినా కూడా చాలా నిర్భయంగా ఉంటాడు ఎందుకో తెలుసిన హీ హీ నోస్ దాట్ దెరిస్ అయ్యర్ పవర్ మన సెక్యూరిటీ ఆపరేటర్స్తో సంబంధం లేకుండగా మన జీవితాలని నడిపించేటువంటి ఒక అతీంద్రియ శక్తి అది దేవుడి పేరు మీరు వెంకటేశ్వర స్వామిని పేరు పెట్టినా ఏడు పేరు పెట్టినా ఆ అతీంద్రియ శక్తికే మనం పెట్టుకున్న పేర్లు దానికంటూ ఏ పేరు లేదు ఇట్ ఈస్ నేమ్ లెస్ మనకు తోచిన పేరు మనం పెట్టుకుంటాం వాడికి ఆ అతీంద్రియ శక్తి మన జీవితాలను శాసిస్తూ ఉంటుంది అనేటువంటి ఒక దృఢమైన విషన్ దర్శనము నమ్మకము కాదు ఇట్స్ ఎ విషన్ హీ క్లియర్లీ నోట్స్ దాట్ దట్ హయ్యర్ పవర్ ఈస్ డ్రైవింగ్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ the river of life, a higher Gavarsha system. And he knows it. He knows it deeply with him. And therefore, he relies upon it totally. That means <laughs> Sharanagati Ananta. If we are going to be Sharanagati, people will be able to do this. <laughs> a man who is <laughs> a man who is <laughs> a man who is <laughs> a man who is <laughs> a man who is <laughs> a man who is <laughs> a man who is a man. చాలా లోతైన విషయాలు శ్రీకృష్ణుడి గీతలో ఒక చోట ఏమని చెప్పాడంటే నిర్యోగ క్షేమ ఆత్మవాన్ అని చెప్పాడు అంటే ఆత్మవాన్ అంటే ధైర్యము గలవాడు ఆ ధైర్యము మొండి ధైర్యం కాదు మొండి ధైర్యం అని ఒకటి కాదు లేదా డబ్బున్నవాడి ధైర్యం కాదు లేదా రాజకీయ అధికారము ఉన్నవాడి ధైర్యము కాదు ఆ ధైర్యం ఆ ఆత్మానాత్మ వివేకము వలన వచ్చిన బలము ధైర్యము వివేక ధైర్యంలోనే వివేకము అనే అర్థం ఉన్నది ఆ ధైర్యం ఆత్మ అనాత్మ వివేకము నేను దేహమైతే నేను ఎప్పుడూ భయపడుతూనే బతకాలి ఎందుకంటే దేహానికి ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు కానీ నేను కనుక దేహము కాకపోయినట్లయితే నయనం చెందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నాది ఆత్మస్వరూపము ఈ ఆత్మస్వరూపాన్ని శస్త్రాలు ఛేదించలేదు అగ్ని కాల్చలేదు నీరు తడుపలేదు వాయువు ఎండింపజేయలేదు ఇంకా భయం దేనికి ఈ సృష్టిలో భయపడవలసినది ఏదీ లేదు అనేటువంటి వివేకంతో వాడు బ్రతుకుతాడు ఆ ధీరుడు సో ఆత్మవాన్ అటువంటి ధీరుడము కమ్ము తర్వాత ఆత్మ నిర్యోగక్షేమ ఈ యోగక్షేమాల గోళం నుంచి బయటపడిపో యోగక్షేమాల గురించి నువ్వు పఠించుకోకు నువ్వు యోగక్షేమములను నీవు రిజెక్ట్ చేస్తారై నిర్ద్వంద్వ సుఖ దుఃఖముల ద్వంద్వమును తిరస్కరించుము అంటే నాకు సుఖం కావాలి అని అడగద్దు దుఃఖం రాకూడదు అని కూడా అడగద్దు నిర్ద్వందము నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అలాగే నిర్ద్వంద్వో భవ హే అర్జున నీవు నిర్ద్వందము అని చెప్తాడు మరి యోగక్షేమాలు మనమే పఠించుకోకుండా వదిలిపెట్టేస్తే యోగము అంటే లేనిదాని సంపాదించుట క్షేమము అంటే ఉన్నదాని అది యోగక్షేమములు అంటారు వాటిని పూర్తిగా విదిలిపెట్టేసి కూర్చుంటే మరి మన యోగక్షేమం ఎవరు యోగక్షేమం మహామ్యహం నీ యోగక్షేమాలని నీవు విదిలిపెట్టేస్తే నాకు నీ యోగక్షేమాలను నేను చూస్తాను ఏషాన్ నిత్యాభిముక్తం యోగక్షేమం వహామ్యహం దీనికి ఇప్పుడు నేను దీనికి శరణాగతి అని పేరు ఈ శరణాగతికి ఆపోజిట్ సెంటిమెంట్ ఏమిటో తెలుసు దీనికి ఆపోజిట్ సెంటిమెంట్ గాలిలో దీపం పెట్టి దేవుడా నీరే భారం దేవుడు కాపాడుతాడా అనేది దీనికి ఆపోజిట్ సెంటిమెంట్ మీకు అర్థమైంది అది స్పిరిట్ ఆఫ్ శరణాగిటీ కాబట్టి గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడు దేవుడా అంటే కాపాడు ఆగిపోతుంది కానీ నా జీవితాన్ని దేవుడికి నేను సమర్పించాను ఈశ్వరుడు నన్ను ఏ విధంగా నడిపిస్తే నేను అలా నడుస్తాను అంటే వాడికి ఏమీ సమస్య ఉండదు ఆ దీపం దృష్టాంతం సరికాదు కాబట్టి అంచేతనే ఆ దృష్టాంతము ఆ ఎక్స్ప్రెషను ఇట్ గోస్ ఇగ్నస్ ది స్పిరిట్ ఆఫ్ శరణాగిటీ దాంతో మనకు ఏమనిపిస్తుందంటే శరణాగతి అనేది కొంత క్వాలిఫై చేసి దాన్ని కొంత డైల్యూట్ చేసి మనం స్వీకరించాలి తప్ప దాన్ని యథాతథంగా స్వీకరించడం కుదరదు ప్రాక్టికల్ కాదు అనేటి ఒక అనే ఒక బౌండ్ ఇంప్రెషన్ వస్తుంది ఆ దృష్టాంతంలో కానీ మరి భగవద్గీతలో చెప్పిన శరణాగతి అలా కాదు మీరు నిర్యోగక్షేముడు అయిపోవాలి అంటే మీ యోగక్షేమాలను మీరు విలువెట్టేసేయాలి అప్పుడు ఈశ్వరుడు మీ యోగక్షేమాలను ఈశ్వరుడు విదికెక్కే మీరు ఆహారం కొరకు మీ అంతటా మీరు ప్రయత్నం చేయడం మానేసి కూర్చుంటే మీకు ఈశ్వరుడు ఆహారాన్ని వ్యవస్థ చేస్తాడు ఇట్ వర్క్స్ లైక్ దాట్ సో దీని స్పిరిట్ మీరు టోటల్ సెక్యూరిటీ ఆపరేటర్స్ని టోటల్గా గివప్ చేసేసి యూ రిమైన్ యూ స్టాండ్ అబ్సల్యూట్లీ ఇన్సెక్యూర్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అబ్సల్యూట్లీ ఇన్సెక్యూర్గా మీరు నిలబడి ఉంటే ఆ ఇన్సెక్యూరిటీలోంచి ఒక సెక్యూరిటీ ఉదయిస్తుంది ఆ విధంగా ఈశ్వరుని మీద భరోసా చేయటం పేరు శరణాగతి అంటారు చాలా కఠినమైన విషయం అయితే కనీసం ఆపద వచ్చినప్పుడైనా మనం శరణాగతి చేయగలిగితే జీవితంలో ముందు ఆపద వచ్చినప్పుడు శరణాగతి చేస్తే క్రమంగా శరణాగత తత్వము అంటే ద విషన్ ఆఫ్ శరణాగతి మనకి అనుభవానికి వస్తే దాంట్లో టోటల్ రిలాక్సేషన్ వచ్చేస్తుండే మీరు కనుక ఈశ్వరుని శరణాగతి చేయగలిగితే ఏ మేరకు శరణాగతి చేస్తారో ఆ మేరకు మీరు చాలా విశ్రాంతిని పొందుతారు ఈశ్వరుని మీద భరోసా మీద జీవించటము అది ఒక దృష్టితో చూస్తే చాలా కష్టం ఎందుకంటే మనస్సు ఒప్పుకోదు శరణాగతికి ఒప్పుకోదు మనస్సు కానీ మీరు మనస్సు పెట్టే ఆటంకాన్ని అధిగమించి శరణాగతి చేయగలిగారా అబా అంత ఫ్రీడమ్ టోటల్ ఫ్రీడమ్ వచ్చేసి టోటల్ సరెండర్ ఇంప్లాయీస్ టోటల్ ఫ్రీడమ్ అనివే ఇక్కడ శ్రీకృష్ణుడు నేను శరణము అంటే శంకరులు అంటారు ఆపదలో ఉన్నప్పుడు మీరు కనుక అని కాదు ఇక్కడ మొక్కుట అండల్లో కొంచెం కైండ్ ఆఫ్ కామర్స్ ఇన్వాల్వ్ ఉంటాయి అంటే నేను నీటికి ఇస్తాను నువ్వు నాకు అది ఇల్లు ఇట్స్ నాట్ లైక్ దాట్ అది ఎలా వచ్చిందో నేను ఎదగను ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఆపదలో ఉన్నప్పుడు ఈశ్వరుని శరణాగతి చేయుట ఆపదలో ఉన్నప్పుడు ఇప్పుడు తలపోటు వచ్చింది అనుకోండి దానికోసం ఈశ్వరు ప్రాక్టికల్గా నేను మీకు చెప్తున్నాను తలపోటు వస్తే ఈశ్వరుని శరణాగతి చేయక్కర్లేదు శారీడారను లేకపోతే ఏదో వేసుకుంటే అయిపోతుంది దీనికి తలపోటుగా ఈశ్వరు శరణాగతి చేయక్కర్లేదు చూడడం కొద్దిసేపు చూడడం పోతుందా పోతుంది లేకపోతే కొంచెం అమృతాన్ని నేను ట్రై చేయడం అది పని చేయలేదనుకోండి ఓకే ఓ శారీడార్ వేసుకుంటే సరిపడుతుంది బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందనుకోండి ఈశ్వరు శరణాగతి చేసే సూర్చడం ఆపద ఇంకా కిమోథెరపీ రేడియేషన్ ఇలాంటి థర్డ్ డిగ్రీ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చాక ఫోర్త్ డిగ్రీలో కిమోథెరపీను రేడియేషన్ థెరపీ చేసుకుంటూ కూర్చుంటే వాడి జీవితము దుర్భరం అయిపోతుంది అలా కాకుండా ఓ ఆయుర్వేద డాక్టర్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ నొప్పి కొంచెం తగ్గిట్లో చూడవాయా అని ఆయన దగ్గర మందు నొప్పి తగ్గడానికి అయితే మందు తీసుకుని ఈ జీవితం ఎంతకాలం జీవించాలో ఈశ్వరుడు శాసిస్తాడు మన వాళ్ళము శాసించేది మనకు అనవసరం అని ఈశ్వరుని శరణాగతి చేసేసి గివప్ గివ్ అప్ అపాన్ ఈశ్వర అలా చేసేస్తే ఎంతకాలం జీవిస్తాడన్నది మనం చెప్పలేదు లైటింగ్ చేయించి కెమోథెరపీ చేయించిన వాడు ఎంతకాలం జీవిస్తాడు హౌ కెన్ యూ టెన్ వాడు లాంగర్ టైం జీవిస్తాడని వాట్ ఈస్ ది బేస్ లాంగర్ అనడానికి తక్కువ అనడానికి బేస్ ఏ ఉంటుంది ఏముండదు కదా ఇట్ ఈజ్ హైలీ సబ్జెక్టివ్ అండ్ ఇమాజినేటివ్ ఇది ది లెంగ్త్ ఆఫ్ లైఫ్ అన్నది And, as I say, he lives a relatively comfortable life. And, as I say, he is able to overcome the world, he is able to overcome that world. With the minimum uh, suffering, he will, uh, he will be able to overcome. And, in that world, he is able to overcome the world. He is able to overcome the world and use any insurance policy. yeni suran saparasilain vadu potadu dentlo pokundaga ikka undi vadu vadu ledu eppudu potadu annadi neeru nannayinchu neyaledu adhi something else decides that what is that something else intavarku emadu chey chey lekapoyadu kada and you can only say there is a higher power which decides it neeru konaka sharanagathi konaka cheyagindinattu aithe it is a marvelous way uh, to face a uh, real difficulties in life సో ప్రపన్నానాం ఆత్తిహరం అటువంటి ప్రాణాంతకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు విజేంద్ర మోక్షంలో చెప్పినట్టుగా శరణాగతి చేసేసి అలా ఉండిపోవడం ఏది వస్తే అది స్వీకరించడానికి సంసిద్ధులు శరణాగతిలో అది కూడా ఉండదు మరి నేను శరణాగతి చేశాను కదా మరి నాకు ఇలా అవుతుంది ఏమిటి అంటే అది శరణాగతి కానే కాదు ఇంకా మీరు మళ్ళీ ప్రశ్న వేశారంటే శరణాగతి కాదండి సో లాటరీ టిక్కెట్టుకొని నేను ఈశ్వరుని శరణాగతి చేసేస్తున్నాను నాకు లాటరీ వచ్చేయాలి అంటే అది శరణాగతి అవుతుందండి అలా ఉండదు శరణాగతి ఎనీవే నేను కొంచెం శాస్తంగా చెప్పినట్టున్నాను మంచిది సో దీనికి శరణాగతికి మామూలుగా ఒక పద్ధతిగా సంప్రదాయంగా చెప్పేటువంటి స్టోరీ ఒకటి ఉంది అదే శరణాగతి దాని పేరే విభీ శరణాగతి విభీషణ శరణాగతి చేస్తాడు సో విభీషణుడికి నిలువ నీడ ఉండదు రావణాసురుడు రాజ్య బహిష్కారం చేస్తాడు అంటే ఇంక యొక్క లంక గడ్డ మీద కనుక విభీషణ నిలబడితే వీళ్ళు దిక్కే అలాగంటే నిష్కాసము దేశ నిష్కాసము చేస్తాడు అలా చేస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో కూడా సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక జర్మన్ పేరు గుర్తురావట్లేదు నాకు ఒక జర్మన్ ఏం చేస్తాడంటే వారు నడుస్తుండగా ఒక చిన్న చిన్న ప్లేన్ ఎక్కి లండన్ వెళ్ళిపోతాడు లండన్ వెళ్ళి చర్చిల్ని కలిసి చర్చిల్ కిను హిట్లర్కి సంధి ఏర్పాటు చేసి వారిని ఆపేయాలి అనే ఉద్దేశంతో వెళ్తాడు అతని పేరు గుర్తురావట్లేదు నాకు ఇంపార్టెంట్ ఫంక్షన్ నాజీ గవర్నమెంట్ లో పెద్ద వెళ్తాడు అక్కడ బ్రిటిష్ వాళ్ళకి దొరుకుతాడు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెడతారు అతనితో నెగోషియేషన్స్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు హిట్లర్ ఎలాగా ఒప్పుకోదు హిట్లర్ సండికి ఒప్పుకూడదు కదా ఇతను జైల్లో పడతాడు అప్పుడు హిట్లర్ డిగ్రీ పాస్ చేస్తాడు ఎవరంటే ఇట్ ఈస్ హియర్ బై డిగ్రీ అతని పేరు హెస్ అనుకుంటారు హెస్ ఏదో ఉంది హెస్ ఎప్పుడు ఎక్కడ కనపడినా జర్మన్ గవర్నమెంటల్ అథారిటీ పోలీస్ కావచ్చు లేక ఆర్మీ కావచ్చు ఎవరికైనా సరే ఎప్పుడు అతను కనపడినా హీ మస్ట్ బి స్కిల్డ్ బై షూటింగ్ అనే ఒక డిగ్రీ ఇస్తాడనమాట అర్థమైంది పాయింట్ అలాంటి డిగ్రీ ఉండి విభీషణుడి మీద రావణాసురుడు అలాంటి డిగ్రీ ఇచ్చాడు సంథింగ్ సిమిలర్ టు దాట్ ఎనివే సో విభీషణుడికి లంకలో నిలువ నీడ లేదు సో ఆకాశంలోకి ఎగురుతాడు కథ అలాగా రాక్షసుడు ఏవో కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ఆకాశంలోకి వెళ్ళిపోతాయి ఇంకా లంకల్లో నిలబడటానికి లేదు ఆకాశంలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు మళ్ళీ సముద్రంలో సముద్రంలో పడితే కదా కాబట్టి మళ్ళీ ఇటువైపు దిగుతాడు దిగడం దిగడం ఎక్కడ దిగుతాడంటే రాముని యొక్క సైన్య స్కంధావారము అంటారు గ్యారిస్ దాంట్లో పడతాడు వచ్చి ఆ వచ్చి పడతాడు హనుమంతులు ఈటెగిరి అటుపడ్డట్టుగా విభూషణ అటు ఎగిరి ఇటు పడతారు పడితే మొట్టను వెంటనే అరెస్ట్ చేసేస్తారు మన వాళ్ళు అరెస్ట్ చేసి కట్టేస్తారు కట్టేసి నాలుగు మొత్తానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు వీళ్ళు అంక నుంచి వచ్చేట్రా అంటే కొంచెం మార్పు సైకాలజీ ఉంటుంది కదా మన భారతదేశంలో పీపుల్ పనిష్ కలిసారు లించింగ్ చేసేస్తూ ఉంటారు వీడు ఏదో తప్పు చేసేట్రా అంటే అక్కడికి వాళ్ళు కొట్టేసేస్తారు గట్టిగా ఆ తర్వాత వాడు ఆయుద్ద ఉంటే హాస్పిటల్కి పోతాడు ఆయుద్దలు అంటే అక్కడే పోతాడు కూడా అలాగే రోజు న్యూస్ పేపర్లో మీరు చూస్తూనే ఉంటారు దీన్ని లించింగ్ అంటారు అంటే పీపుల్కి పోలీసుల వ్యవస్థ మీదను కోర్టు వ్యవస్థ మీద నమ్మకం లేదు దీన్ని పోలీసులు ఇస్తే వాళ్ళు అనుసండించిపోతాడు ఒకరికి మూర్తులైతే వీడు బొత్తుకుండగా సెటిల్ అయ్యేది ఎలాగూ కాదు అది కాబట్టి ఎవరికి దేని మీద కాన్ఫిడెన్స్ లేదు వాడు తప్పు చేసే యాభై మందిని చూస్తే పడిపోకుంటాం గుర్తు చేయటం అక్కడికి వాడి శిక్ష ఆ ముత్తటంలో వాడు చేసిన చిన్న దొంగతనానికి చచ్చిపోయినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు దిస్ ఇస్ హౌ జింగిల్లా అని అంటారు ఎనీవే దిస్ ఈస్ హౌ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపన్ వెరీ శాడ్ బట్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ వానరులకు దొరికేడా మనుషులేలా ఉంటే ఇంకా వానరులు ఎలా అసలే వా అసలే నరోవా అన్నట్టుగా దొరికితే వాళ్ళు తప్పటపటా వీళ్ళంకరి నుంచి వచ్చేదైనా కూడా వచ్చేస్తూ ఉంటే హనుమంతుడు వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తాడు ఏదైతే కొట్టకంట్రా వీళ్ళు ఆగండ్రా మీరు నా ఆపుతారు నేను చూశాను వీళ్ళు ఎక్కడోనో వీళ్ళు అంటే ఎవరైనా పేరేవాడు విభీషణ వీళ్ళు వచ్చేస్తే అతని కొత్త రూపం కూడా లేకుండా అయిపోతాయి విభీషణ విభీషణ అబ్బో విభీషణ చాలా మంచివాడు అతన్ని చేయకండి అలా అతన్ని కాపాడి వీళ్ళు లించి చేయకుండా కాపాడి రాముడి దగ్గర పట్టుకొస్తాడు అప్పుడు రాముడు రాముడిని శరణ పెడతాడు నేను ఆ సరెండరింగ్ మై సెల్ఫ్ అంటున్నాను అప్పుడు విభీషణుని స్వీకరించాలా వద్దా అని ఒక చర్చే చేస్తాను కేబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసినట్టుగా కోర్ కమిటీ సమావేశంలో డిస్కస్ చేసాను ఆ కోర్ కమిటీలో ఎవరు ఉంటారు శ్రీరాముడు తర్వాత లక్ష్మణుడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ ఉంటారు కదా కోర్ కమిటీ అలాగే శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు జాంభవంతుడు కోర్ కమిటీలో లేడము జాంబోవంతుడు అంటే మీకు ఫ్రీకి ఉంటుంది జాంభవంతుడిని కన్సల్ట్ చేయడం ఐ ఐ థింక్ సో సుగ్రీవుడు నీలుడు సేనా నాయకుడు ఆ మొత్తం సేన కంటికి కూడా చీఫ్ ఆఫ్ ఆర్మీ నీలుడు అతను హనుమంతుడు హనుమంతుడు లేనిదే అసలు ఏ పని జరగదు అయిపోయింది అంటే కోర్ కమిటీ అంటే ఇరవై మంది ముప్పై మంది ఉండరు ఐదుగురే కోర్ కమిటీ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ హోమ్ మినిస్టరు ఆ హోమ్ మినిస్టర్ ఎందుకంటే టాపిక్ బట్టి ఉంటుంది అదే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయం అనుకోండి కోర్ కమిటీలో హోమ్ మినిస్టర్ని పిలవరు ఇది హోమ్ ఎఫ్ఐ కాబట్టి హోమ్ మినిస్టర్ ఇంకో హనే కూడా ఇంకో ఇద్దరు లా ఉంటే ఉండొచ్చు వాటెవరా కోర్ కమిటీ సమావేశంలో అందరూ లోన్ చెప్తారు నో విభీషణ్ వి డోంట్ యాక్సెప్ట్ విభీషణ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు చెప్తాడు హనుమంతుడు ఏమంటాడంటే యుక్సెప్ట్ హిమ్ హీ గుడ్ గా అని హనుమంతుడు చెప్తారు ఇప్పుడు డెసిషన్ రాముడు లక్ష్మణ్ ఏమండవు లక్ష్మణ్ తీర్చుకోవాలి అప్పుడు రాముడు డెసిషన్ తీసుకోవాలి అప్పుడు రాముడు ఏమంటాడంటే స్ట్రాటజీ బేస్డ్ డెసిషన్ నేను ఇవ్వట్లేదు ప్రిన్సిపల్ బేస్డ్ డెసిషన్ ఇస్తున్నాను స్ట్రాటజీ అయితే సుగ్రీవుడు వీళ్ళందరూ స్ట్రాటజీ ప్రకారంగా వద్దని చెప్తారు స్ట్రాటజీ కోసమే తీసుకోమని హనుమంతుడు చెప్తాడు ఎందుకంటే ఇతను మంచివాడు ఇతన్ని మనం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో లంకలో ఉండే విషయాలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి బెటర్ టేక్ హిమ్ అని హనుమంతుడు ఓటు వేస్తాడు నలుగురు నెగిటివ్ ఓటు వేస్తే హనుమంతుడు ఒక్కడు పాజిటివ్ ఓటు వేస్తాడు అప్పుడు రాముడు ఈ స్ట్రాటజీ పాయింట్లో నేను ఐఎమ్ నాట్ డిసైడింగ్ ఇట్ ఈజ్ అ ఫర్ మీ I, I want to live by that principle. That'll be the decision in the chapter 9. Give it entire decision. Mm -hmm. Abhayam sarva bhute vjahat dadam yetad vratammama. The second, second half of the verse says, Pahinadavallai. So, tavasmiticaya yachate. Sakurdeva prapannaya. Tavasmiticaya yachate. Hmm? Huh? తవాస్మి ఏదో ఉంది సకురుదేవ ప్రపన్న ఒక్కసారి ప్రపన్న అది ప్రపన్నా ఆర్తిహర అంటే ఈ ఉపన్యాసాలు ఎలా ఒక్క ముక్క ఇక్కడ ఉంటుంది దాని నుంచి ఇంక భారతం వెలుబెట్టి రామాయణంలోకి వెళ్ళిపోవడం అనమాట దీన్ని డైగ్రషన్ అంటారు సరే ఇప్పుడు నేను చెప్పింది అంత డైగ్రషన్ కాకపోవచ్చు శరణాయిపోయిన టాపిక్ సో ప్రపన్న నేను ప్రపన్నుడను అంటే నీ కాళ్ళు పట్టుకున్నాను ప్రపన్నుడును అంటే నీ కాళ్ళు పట్టుకున్నాను పద రా పద పద అంటే కాళ్ళు నీ కాళ్ళు పట్టుకున్నాను చేతులు పట్టుకుని నీ కాళ్ళు తిరుగులంటే గదిగే కాళ్ళు ఎదుకో అదే కాళ్ళు ఎదుక చేతులు పట్టుకుంది నీ నీ చేతులు కాదు కాళ్ళే కొట్టుకోవాలి డైరెక్ట్గా సో నీ కాళ్ళు పట్టుకున్నాను అంటే ఇంకా సరణ కాళ్ళు కొట్టుకోవడము అంటే టోటల్ సింబల్ అది కాళ్ళు పట్టుకోవడం అన్నదానికి ఇంపార్టెన్స్ అది టోటల్ సరెండర్ అనే అభిప్రాయం కాబట్టి ఒక్కసారి కనుక ఒకేసారి ఊరికి అష్టమానం కాలు పట్టుకున్నాను కాలు పట్టుకున్నాను పదిసార్లు అన్నాడంటే వాళ్ళు పట్టుకోలేదనమాట ఒకేసారి సకురుదేవ ప్రపన్నాయ తవాస్మీతి నేను నీకు సమర్పించుకుంటున్నాను నన్ను నేను అని ఎవడైతే నాకు శరణాగతి చేస్తాడో వాడిని నేను రక్షిస్తాను అభయం సర్వభూతేజ్యవాడు ఎవడైనా సరే శత్రువు కావచ్చు మిత్రుడు కావచ్చు నేను రక్షణ ఇస్తాను అభయమునిస్తాను అని అంటాడు దీన్ని విభీషణ శరణాగతి అని ఉంటారు ఈ ఘటన సో నేను దానిని ఒక సెక్యులర్ సెన్స్లో చెప్పాను కానీ వైష్ణవ ఆచార్యులు దాని చుట్టూ చాలా ఇసోచరిక ఎలిమెంట్స్ని పెట్టి సూపర్ ఎలిమెంట్స్ అన్నింటిని పెట్టి వివరిస్తారు సోకే అదో పద్ధతి భక్తి స్ఫోరకంగా వివరిస్తారు వాటెవర్ కనుక శరణాగతి చేయగలిగితే అది చాలా గొప్ప ఫేడం నేనేమంటానంటే వయస్సులో ఉండగా యవ్వనంలో ఉండగా ధనాన్ని బాగా మూటకట్టిన సందర్భంలో అధికారం దృఢంగా ఉన్నప్పుడు ఇటువంటివి ఇల్లు వాక్యలే అంతా గట్టిగా ఉన్నప్పుడు పిల్ల పాప అందరూ బాగున్నప్పుడు చెప్పిన మాట వింటున్నప్పుడు ఇంకా పిల్లలు చెప్పిన మాట వింటారు ఓ వయస్సు దాకా వింటారు ఆ తర్వాత ఇంకా వింటరు సో అలాంటి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నప్పుడు శరణాగతి చేయడం చాలా కష్టం ఎందుకంటే ఐ ఆమ్ ఇన్ కమాండ్ అఫ్ ది సిచ్యువేషన్ అనే ఒక యారగెన్స్ లో ఉంటాడు మనిషి నేను అన్నింటినీ కూడా చక్కగా కమాండ్ చేసుకుంటూ ఉన్నాను నీటినీ శాసిస్తున్నాను భార్య నేను చెప్పిన మాట వింటుంది కొడుకు కూతురు కూడా చెప్పిన మాట వింటున్నారు తర్వాత ఏమో డబ్బు బాగా వస్తుంది బ్యాలన్స్ బ్యాంకులో బాగానే ఉంది తర్వాత పొజిషన్ అండ్ పవర్ కూడా ఉన్నాయి అప్పుడప్పుడు దేవుడికి కావాల్సి వస్తే కొద్దిగా ఏదైనా కానుకొకటిచ్చి ఉదండం పెడతాడు ఏం అభ్యంతరం లేదు అంతవరకునే ఉంటుంది రచకైనా ఫ్రెల్జీ అని ఉంటుంది తప్ప శరణాగతి అన్నది కష్టం శరణాగతి అన్నది ఏమవుతుందంటే జీవితంలో తల బాగా బొప్పి కట్టి డబ్బలు తగిలి తగిలి తగిలి తలంతా బొప్పిలు కట్టు ఇప్పుడు గ్రాడ్యువల్గా శరణాగతి అనే స్పిరిట్ని వాడు అందుకోగలిగితే వాడు సేవ్ అవుతాడు రక్షింపబడతారు అప్పటికి కూడా శరణాగతి అనే స్పిరిట్ అందుకోలేక వాడు సంసారంగానే ఉంటే వాడు ఖర్చు అయిపోతాడు తప్ప నహి బచేదా ద